రేస్తురాడు అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు ఈ రోజు స్కైప్ థీమ్స్ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ఏసు క్రీస్తు మీకు అందరికీ వందనాలు ఈ ఆరాధన మనం ఆరంభించక ముందు ప్రార్థన మనం ఆరా ఆరంభించుకుందాం మధ్యలో ఉన్న రవి స్టార్టింగ్ పేరు చేస్తారు శాంతమశేసర్ పాట పడతారు ప్రార్థన చేసుకుందాం అందరి కళ్ళు మూసుకుందాం పరిశుద్ధిలోకి తండ్రి కృపామైడ జీవం గల ఏసయ్యా నీకు ఎంతో వందనైనా నిన్న నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిషుదైన దేవ నికే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయినా నా దేవా నా ప్రవ్వ ఈ గడిచిన కాలమంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభ ద దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడు ఎంతో ఆనంద ప్రవ్వ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నవనైనా సమస్త ఘనత మహిమా ప్రభావంలో నీకే అర్పించుకుంటున్నామైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీతాలు సరిచేయండి మా ప్రాణాత్మ శని సంపూర్ణంగా పరిశుద్ధపరచండి మా పాపములు క్షమించినైనా మీ కనికిరములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ ఆరధనంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు పరిశుద్ధ ఆత్మాభిషేకం దయచేయండి మీ అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించినైనా పాటలదారు మహింపందని వాక్యంధ్ర మాతో మాట్లాడండి ఈ ఆరదంతట్లో మీరే తోడుని నడిపించినైనా మీ ఆత్మ నడిపింపు దయచేయండి రాని బేడ త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రాతిష్టాం తంది ఆమెన్ ఆమెన్ సిందరికీ ప్రయస్ అందరికీ పాట పాడుకుందాం ఏ నాకు బలమాయే నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం ్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం ఎటుతో చని పరిస్థితిలో గతి లేదని తలచాను ఎటుతో చని పరిస్థితిలో గతి లేదని తలచాను నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే ఈ సుక్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం దరిలే నిలోకములో గురి అయి నిలిచాడు ధరిలే నిలోకములో నా గురి అయి నిలిచాడు పరిగే తెద గురి వైపు స్మరించు చుయేసునామం పరిగే తెద గురి వైపు స్మరించు చుయేసునామ ారుదయం ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే నారుదయం ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే ఏసు క్రీస్తు నా కుబలమాయే నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం నా జీవిత కాలములో నా బ్రతుకు కాలములో నా జీవిత కాలమంత నా బ్రతుకు కాలమంత ప్రభు నామే పాడేదను ప్రభు ఏ సు నిధ్యానితును ప్రభు నామే పాడేదను ప్రభుయే సు నిద్యాంతు నారుదయం ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే నారుదయం ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే Yesu Christ naaku valamaaye na kentoo aanandam na kentoo aanandam kento Yesu Christ naaku valamaaye na kentoo aanandam na kentoo aanandam kento thank you brother praise god మన మధ్యలో ఉన్న కేథలి సిస్టర్ మనకు దేవుని వాక్యము అందిస్తారు ప్రదర్శించే వాక్యం చూసుకుందాము ఈరోజు కీర్తన లెక్కి వాక్యం చూసుకుందాము మనము ప్రదర్శించేసలా ఈ రోజు దేవుడు మనకు నేర్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు ఈ రోజు వాక్యం చూసుకుందాము ఆ కీర్తనలు నలభై ఒక్కటో అధ్యాయము చూసుకుందాము ప్రధాన యాజకుడైన దావి దేవుకి కీర్తన ఇక్కడ రాయబడ్డది మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మనం ప్రార్థన చేసుకుందాము సోత్రం మహిళా పరిశోధన మేము ఉన్నత సరశక్తి మధ్య వందనం స్తోత్రం నృత్యలు పరిశుద్ధమైన తండ్రి నీకే వందన దేవాక్యానికి నిండిపెట్టిన విధానపట్టి నీకు స్తోత్రమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నాయన నుంచి మమ్మల్ని ఎంతగానో తోడే నడిపిస్తున్న విధానపట్టి నీకు తండ్రి ఈ రోజు వాక్యంతో తండ్రి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండినైనా దీవించండి ఆశీర్వదించి రాకడకే మమ్మల్ని అందరూ సిద్ధపరచమని ఏ సుకు సిమెడి వాక్యం చూసుకుందాము కీర్తన నలభై మొదటి వచనము బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహో వాణిని తప్పించును యహో వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రులు ఇంచకునివు వారిని అప్పగింపవు ఇక్కడ దేవుడు మరి ప్రధాన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే బీదలను కటాక్షించు ధన్యుడు ఆపత్కాల మందు ఏం చేశాడంట తప్పించును కదా వాడిని దేవుడు ఏం చేశాడంట మరి బీదలను కటాక్షించువాడు ధన్యుడు మరి బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఎవరైతే ఈ ధన్యతను కాపాడుకుంటారో మరి ఈ ధన్యతను చివరి వరకు కొనసాగిస్తారో ఆపత్కాల మంది యహోవాడిని తప్పించును ప్రతి ఎందుకంటే బీదలను కటాక్షించాల చూడు ఆ బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఎందుకు అంటున్నాడంటే ఈ ధన్యత దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరికి కలగజీసింది కానీ ఈ ధన్యతలో మనం ఉన్నామా లేదని మనము చూసుకోవాలా చూడు ఇక్కడ దావీదు ఈ మాట రాస్తా ఉన్నాడు ప్రధాన యాజకుడైన దావీదు మరి ఈ రాజు ఈ విధంగా మనకు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు బీదలను కటాక్షించాలా చూడు ఎంతమంది ఈ లోకంలో భయంకరమైన జీవితంలో ఉన్నారు అనేది మనము చూసుకోవాలా మనము ఈ భూమి ఎందుకు వచ్చినము అనేది దేవుడు కొన్ని విషయాలలో మనకు తెలియజేస్తా ఉంటారు చాలా మంది ఈ విషయాన్ని కనుక్కోలేక చాలా మంది ఏదో విధమైన ప్రార్థనలు చేస్తూ కానీ దేవుడు మనకు ఇచ్చిన అవకాశం ఎందుకు ఇచ్చినడంటే లూకాసు వార్త నాలుగో అధ్యాయము వచనంలో పద్దెనిమిది వచనంలో ఏమంటున్నాడంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలను సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చేలోనున్న వారిని విడదల విడుదలను గుడ్డు వారికి చూపును ప్రకటించుటకును నడిగిన వారిని విడిపించుటకును ప్రభు ఇస్త హితవస్తరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు చూడండి దేవుడు మనకి ఎందుకు అభిషేకమిచ్చిండు దేవుడు మనకి ఎందుకు ఈ ఆత్మ మనకి దేవుడు ఎందుకు ఆత్మని కలగ చేసిండు భూమి ఎందుకు పెట్టిండు అంటే దేవుడు అంటున్నాడు మన బీదలని కటాక్షించాలా మరి నువ్వు ఎందుకు ఉన్నావు భూమి మీద అంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఎందుకు ఈ రోజు నువ్వు దేవుని ఆత్మ దేవుని ఏర్పాట్లోనూ ఉన్నావు దేవుని ఆత్మ పొందుకున్నావు మరి ఈ రోజు బీదలను శువార్త ప్రకటించుటేకే ఆయన అభిషేకించాను ఈ రోజు అభిషేకం పొందుకుంటే ఎవరి కోసం అభిషేకం పొందుకున్నా బీదల కొరకు కదా ఎంతో మంది ఈ ధన్యత లేకుండా ఈ సత్యం తెలవకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ఈ ధన్యత లేక వాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళని బయటికి తీసుకొని రావడమే మన పని కదా తీసుకొని రావడమే అభిషేకిచ్చిన వారి ఒక పంపిన చిత్తము నెరవేర్చడానికి భూమిద మనం కలిగి ఉన్నాం అందుకే దేవుడు అంటుడు భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బీదలకు శువార్త ప్రకటించుటకే దేవుడు ఆత్మ మన మీదకి కలగజేసింది కదా ఆయన నన్ను అభిషేకించేను చెరులోనున్న వారిని విడిపించుటకును గుడ్డి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని ఏం చేస్తున్నాడంటే విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు కదా భూమిద మనము ఎందుకు కలగజేస్తున్నాడు అంటే భూమిద నేను ఎందుకు పంపించిడు అంటే దేవుడు ఇన్ని విషయాలలో కా స్ అధ్యాయము పద్దెనిమిది వచనంలో దేవుడు మనకు ఆత్మ కుమ్మరింపబడ్డది ఈ ఆత్మ లేకపోతే నువ్వు బీదలని రక్షించలేవు వాళ్ళ బాధను అర్థం చేసుకోలేమో కదా వాళ్ళు విడిపించలేమో మరి దుష్ట పట్టిన వాళ్ళు మరి బీదలకు శువార్త ప్రకటించడం అంటే ఒటికినే జరుగుతుందా కాదు దేవుని ఆత్మ లేకపోతున్నది ఏమీ చెయ్యలేము అని ఇక్కడ వాక్యం మీద చూడు లూకా సువార్తలో మరి దేవుడు ఇక్కడ మనకు వాక్యం తెలియజేసాడు బీదలకు సువార్త ప్రకటించాలా ఇక్కడ మరి మరి దావిది కూడా అదే ముందుగాలని దేవుడు అక్కడ దేవుని ఆత్మ నడిపింపు ఏ విధంగా ఉందో చూడండి బీదలను కటాక్షించు ధన్యుడు అంటున్నాడు అందుకే ఆపత్కాలం మందు కాపాడును తప్పిస్తా ఎవరైతే వారిని తీసుకొని వస్తారో దేవుడు ఏమంటున్న యహో వాడిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాడు భూమి మీద ధన్యుడు కావాలంటే వాళ్ళని మరి దేవుని సంధికి తీసుకొని రావాలా అది ఎవరి ఎవరైతే అభిషేకం పొందుకొనున్నారో ఎవరైతే దేవుని అందు ఆశీర్వాదం పొందుకొనున్నారో ఎవరైతే దేవుడి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకొని ఎవరైతే దేవుని మాటకు లోబడి ఉంటారో చూడు దేవుని సువార్థ ప్రకటించే వాళ్ళు బీదలకు సువార్త ప్రకటించాలా మరి ఈరోజు ఎవరి కోసం సువార్త స్వార్థ ప్రకటిస్తున్నావు మనం జాగ్రత్త కలిగి ఉండాలా దేవుని ఆత్మ మన మీద ఉన్నది కదా దేవుడు అందరి మీద ఆత్మ కుమరించి దేవుడు మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమరించినప్పుడు మరి దేవుడు నిన్ను అభిషేకించి భూమి ఈ రోజు ఆత్మ వారు ఎంతో మంది ఉన్నారు కదా ఈ ధన్యత లేకుండా ఎంతో మంది నశించిపోతున్నాయి ఈ రోజు మనకి ఈ ధన్యతను మనము కాపాడుకోవాలా ఇతరులకు తెలియజేయాలి అనేకమైన విషయాలు బోధించాలా చాలా మందికి ఇది తెలియదు ఇందులో ఎంతో విడుదల ఉన్నదని ఎంతో స్వత్తత ఉందని ఇంద బంధకాలు తెగిపోతాయి చూడు దేవుడు వాళ్ళని బ్రతికించాలని దేవుడు చూస్తా ఉన్నాడు ఎవరు వెళుతారని ఆ నిమిత్తంలోని దేవుడు అడుగుతా ఉన్నాడు మరి ఈరోజు ఆ బీదలకు కటాక్షం దేవుడు మరి ఆ ధన్యత దేవుడు వాళ్ళకు కూడా కానీ ఎవరు వాళ్ళని విడిపించగలుగుతారు అభిషేకం ఉన్న వాళ్ళే తీసుకోగలుగుతారు కదా సువార్థ ప్రకటన చేయగలుగుతారు బీదలను కటాక్షించి వాడు ధన్యుడు చూడు వాళ్ళకు ఈ అనేకమైన సత్యాన్ని బోధించి వాళ్ళని తీసుకొని రావాలా ఆ దేవుడు ఆ ధన్యత మనకు కలగజేస్తాను ఆపత్కాల ముందు యహో వారిని తప్పించును చూడు ఎవరైతే వాళ్ళ తీసుకొని వస్తారో వాళ్ళని వాళ్ళు తప్పింపబడతారు మరి ఎవరైతే వాళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళని కూడా దేవుడు తప్పిస్తా అంటుడు యహో వాళ్ళని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు వాని శత్రులు ఇంచకు నీవు వాడిని అప్పగించవు చూడు సైతాన్ చేతికి అప్పగింపబడలేరు ఎందుకంటే మనకు దేవుడు ముందుగానే అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు అనేకమైన విషయాలు బోధిస్తా ఉన్నాడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ మాట్లాడుతా ఉన్నాడు ఈ సత్యము మనకు తెలియజేయబడ్డప్పుడు మనం ఖాళీగా కూర్చుంటామా కాదు ఇతరులకు బోధించాలా అందుకే దేవుడు అక్కడ సమీపంపించింది కాబట్టి అనేక మంది మరి బంధకాలలు ఉన్నారు కట్లలో ఉన్నారు ఎంతో మంది భయంకరమైన చరలో ఉన్నారు మనంతా విడిపించనికి దేవుడు మన మీద ఏం చేసిండు పరిశుద్ధాత్మనికి కుమరించినప్పుడు మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు చూడం వీదలకు సువార్త ప్రకటించనికే కదా దేవుడు మనను వాడుకున్నాడు ఈ ఇతరుల అవసరాల కరణ దేవుడు మరి అనేక ఆత్మలు దేవుడు మనకు కుమరిస్తా ఉన్నాడు చూడు మరి అనేక మందికి ఈ ఆత్మని కదా ప్రకటించాలా అనేక మందికి తెలియదు భయంకరమైన విన ఇంత భయంకరమైన జీవితం అంటే వాళ్ళది ఊహించని రీతిగా జీవిస్తా ఉన్నారు లోకంలో మనం అనేక చిన్న విషయాలనే మనం విని బాధగా ఉంటది అవి ఉంటది ఎంతో ప్రార్థిస్తాం మరి ఇంకా తెలివని విషయాలు చాలా ఉన్నాయి కదా మనకి మరి అవన్నీ విషయాల కోసం మనం ఏం చాలా ప్రార్థించాలా మరి దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చింది కదా మంచింది హెచ్చరించుకోవాలా కదా మరి వాళ్ళందరినీ పేదవాళ్ళని తీసుకొని దేవుసంగకి రావాలా వాళ్ళు ఈ ధన్యత లేదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ అంటున్నారు కానీ దేవుని ఆశ్రయించని వారే ఉన్నారు ఆ ధన్యత మనకు ఇచ్చిండు దేవుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు అలాకిస్తాడు కదా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం దగ్గర ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు వింటాడు బీదలకు సువార్త ప్రకటించనికే మనకు దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఈ రోజు అందుకే మీ సొంత కార్యాల కొరకు కాదు మరి సైతాన్ని రాజ్యాన్ని కూర్చోనికే దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చేడు కాబట్టి మరి ఎంతమంది మరి ఈ రోజు అభిషేకం పొందుకుంటే చెరలో ఉన్న వారిని విడిపించాలా గుడ్డి ఉన్న వారు చూపుకు మరి ప్రకటించుటకు వాళ్ళకు గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు ఇతంవసరం ప్రకటించునుకు అనే రెండో రాకడ గురించి కూడా మనం ప్రకటించేందుకే దేవుడు మనకు భూమిలో పంపినాడు అని దేవుడు తెలియజేస్తాడు మరి ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలా మరి దావీదు మరి అనేకమైన విషయాలు చెప్తున్నాడు మరి ఎవరికైతే మరి ఎవరైతే ఆయన ఎందు భయం భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు మరి నువ్వు ఎందుకున్నావు భూమి మీద అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తావు కాబట్టి బిజను కటాక్షించే ధన్యుడు ఆపత్కాలం యహోవాణి తప్పించిన యహోవాణ్ణి కాపాడి బ్రతికించును భూమి మీద వాడి ధన్యుడగను వాళ్ళ శత్రులు అప్పగింపవు కదా శత్రులు మన భయంకరమైన స్థితి మరి ఇంకేమంటే రోగాశయం మీద రోగాశయము మీద యహోవాణ్ణి ఆదరించును రోగము కలగగా నీవు వాడిని స్వస్థ పరిచిదవు దేవుడికి సమస్తము సాధ్యము కదా దేవుడు ప్రతి ఒక్క దాని మీద మనకు అధికారం ఇచ్చాడు ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత కలగనికి దయ్యాన్ని వెనగొట్టనికి మనకు సమస్తం మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఈ రోజు మనకంతగా తెలియజేస్తా ఈ రోజు నీ హృదయము ఏ విధంగా ఉంది దేవుని పట్ల మరి బీదల కొరకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంది నీ హృదయము మరి దేవుని బిడ్డలా మరి అనేక సత్యం తెలవకుండా నశించిపోతున్న వాళ్ళకు సువార్థను ప్రకటన చెయ్యాలా మరి దేవునికి ఏ విధంగా నువ్వు అర్పించగలుగుతున్నావు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడిని అభిషేకించిండు మరి భూమి మీద భూమి మీద దేవుడిని ఏసిండు పంపించిండు కాబట్టి నీకు ఏ విధమైనది దేవుడు నీకు చూపించిండు అనేది నువ్వు చూసుకోవాలా ఒక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే కాబట్టి నువ్వు దేవుడికి భయము భక్తి కలిగి జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు ఇంకొక విషయము లోకా స్వార్థ అధ్యాయము అందుకే బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది నువ్వు అందుకే చర్యలు ఉన్న వారిని తీసుకురానికి దేవుడు నీకు అంతగా దేవుడు అధికారం ఇచ్చి నువ్వు అధికార ఏం చేయాలా కొనసాగించుకోవాలా ఆ పరిశుద్ధాత్మ చేత బంధకలు కట్లనున్న వాళ్ళందరూ విడిపించుకొని రావాలా ఎంతో భయంకరమైన శోధంలో ఉన్నారు భయంకరమైన మరణ తాండంలో ఉన్నారు వాళ్ళందరినీ విడిపించే దేవునికి ఇచ్చిన ఈ అవకాశం ఈ అవకాశంలో దేవుణ్ణి మనము మైమపరచేటట్టు ఉండాలా చూడు ఎవరైతే వాళ్ళు దేవుని తెలుసుకుంటారో దేవుడు మేమపరచబడతాడు అందుకే మనము అందుకే పరిశుద్ధాత్మ పొందుకొని దాని ప్రకారంగా మనము జీవించాలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దాని ప్రకారంగా మనము జీవించాలా అయితే దేవుడు అంటున్నాడు అయితే వాడికి యహో వాడిని కాపాడి బ్రతికించిన భూమి మీద వాడు ధన్యుడగును చూడు వాడు భూమి మీద నివాసం చేయాలి అంటే వాడు ధన్యత కలిగి ఉండాలా ఎందుకంటే సైతాను సమూహము విపరీతంగా భూమి మీద పనిచేస్తా ఉంది మరి వాడు చెరులో ఉండనీయకుండా వాడు వాడు ప్రశాంతంగా ఉండకుండా సైతాను విపరీతంగా పనిచేస్తా ఉంటది ఎందుకు అంటే వాడు బంధకాలు తెంపుకొని వాడు యశ్ దగ్గర రానీకి అవకాశం ఉన్నాడు కాబట్టి వాన్ని తీసుకొని రావాలంటే మనకి ఎన్నో విషయాలను పడతా ఉంటాయి సమస్యలు కానీ వాని కొరసం భారం కలిగి నువ్వు ప్రార్థించాలి ఉన్నప్పుడు నువ్వు ఆడపడుతున్నప్పుడు ఆ సైతాను సమూహం తొక్కేంత అధికారం దేవుడు మనకు ఇచ్చింది కాబట్టి మనము దేనికి కూడా భయపడనికి అవకాశ భయపడనిక అవసరమే లేదు ఎందుకంటే దేవుడు అంతగా నేను అభిషేకించి గొప్పగా అందుకే భూమి మీద నీకు ధన్యతను కలుగ చేసింది ఆ ధన్యత ఆ మనకి ఇయ్యకపోతే మనం ఎవరిని కూడా మన కుటుంబాన్ని కూడా మనం పో కాపాడుకునే కాదు ఇతరులను కూడా మనము రక్షించే వాళ్ళం కాదు మనం సువార్తకే వాడబడని కూడా మనకు అవకాశం లేదు చూడు అంతగా దేవుడు మనకు అంతగా అభిషేకిచ్చిన ఈరోజు మన బ్రతికి దేవుడు కొరకు ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం ఈ రోజు అంటే అది దేవుని కృప కేవలం మనది ఏమీ లేదు గొప్పతనం ఎందుకంటే దేవుని కృపలో ఉన్నవారు ప్రతి ఒక్కరు దేవుడు కాపాడుతూనే ఉంటాడు కదా దుష్టి నుంచి దేవుడు ప్రతి ఒక్క తప్పిస్తా ఉంటాడు కానీ మరి ఈ బీదలను కటాక్షించి దేవుడు ఎప్పుడై బీదలకు ఎప్పుడైతే స్వార్థ ప్రకటన చేస్తావో మరి దేవుడు అంటున్నాడు వాళ్ళు ఎప్పుడైతే విడిపిస్తావో మరి ఆ ధన్యత నీకు కలగ చూడు ఆ ధన్యత మనం ఉండాలి అంటే దేవుడు అభిషేకంలో మనం కలిగి ఉండాలా మరి వాళ్ళని మరి ఎన్నో ఆయనకి శత్రువు మరి భయంకరమైన రోగము భయంకరమైన బాధ వాళ్ళకు కలిగి ఉంటుంది కానీ దాని నుంచి కూడా దేవుడు వాళ్ళని విడిపిస్తా అంటుండేది పరిశుద్ధాత్మ చేత కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఆయన ఎందు మనము ఎట్లుండాలంట చాలా మంది ఈ దేవుడి విషయంలో మరి పరిశుద్ధాత్మ విషయంలో ఎవరు కూడా ఒప్పుకోలేకపోతుంటారు ఎందుకంటే వాళ్ళలో ఉన్నదంత బలహీనతలు చూడు దేవుని పరిశుద్ధాత్మకు లోనైన వారు కారు దేవుని ఎదిరించేవాళ్ళు చూడు ఎందుకు ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళకు గుడ్డితనం తెచ్చిపెడుతుంది సైతాన్ కాబట్టి వాళ్ళు విపరీతమైన మాటల చేత దేవుణ్ణికి దూరమవుతా ఉన్నారు చూడు సైతాను వాళ్ళు ఆ విధంగా పడేస్తా ఉంది కాబట్టి మనము జాగ్రత్త కలిగి వాళ్ళని విడిపించుకొని తీసుకొని రావాలి ఆ సైతాన్ చేతి నుంచి ఆ బీదలను మరి తీసుకొని రావాలంటే చాలా భయంకరమైన స్థితి కాబట్టి వాళ్ళని తీసుకొని రావాలంటే మరి తైతన్ గారికి ఎంతగానో గానో ఉంటాడు కదా వాడు అనేకమైన విషయాలను మనల్ని బాధిస్తా ఉంటాడు కానీ దాని నుంచి దేవుడు మనకు విడుదల గలగతిస్తా ప్రతి ఒక్క మార్గము తెలియజేస్తా ఇంకొక విషయం ఏంటంటే వార్త యోహన్స్ వార్త ఐదో అధ్యాయము యోహన్స్ వార్త ఐదో అధ్యాయము ఆరో వచనంలో ఏసు వాడు పడి ఉండుట చూసి వాడ వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఏరిగి స గోరుచున్నావా అని వారి అడగక ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటి లోనికి దిగుతకు నాకు ఎవ్వడను లేడు కనుక నేను వచ్చినంత లో నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను చూడు ఇక్కడ ఏసు ప్రభు ఒకటే అంటున్నాడు ఆయన చూడు ఆయన బాధలో భయంకరమైన స్థితిలో ఉన్నాడు చూడు ఈయన ఎప్పుడు మరి అక్కడ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు ఆయనని నువ్వు మరి ఇక్కడ నువ్వు స్వస్థపర్చ అని ఆ రోగిని అన్నప్పుడు అయ్యా నేను స్వస్థపర్చ అన్నప్పుడు దేవుడు ఆయనను ఒకటే మాట కదా అక్కడ స్వచ్చత నొందుమని పలుకుతాడు వెంటనే తన పొరపెట్టుకొని నడిచాను చూడు ఇక్కడ దేవుడు ఆయన ఇచ్చిన మాట నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాళ్ళతో చెప్పగా వెంటనే వాడు స్వచ్ఛత నుండి తన పరిపెత్తుకొని నడిచను చూడు ఇక్కడ మరి దేవుడు ఇక్కడ మరి రోగిని ఆయన చాలా బహుకాలం నుంచి ఆయన ఏం చేస్తున్నాడంట రోగి కృంగుత్తి కృషిస్తా ఉన్నాడు బాధలో ఉన్నాడు వేదనలో ఉన్నాడు మరి ఆ మనిషి మరి ఎప్పుడైతేనే స్వచ్చత పొందాలని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ నీడ దగ్గరికి పోయి నేను ఫస్ట్ ముందుగా నేను స్వత పొందుతూ పొందగా పొందగలగాలి అని అనుకుంటాడు అంటనే వేరే వాళ్ళు వచ్చి అక్కడ స్వత పొందుతున్నట్టు అక్కడ తెలియజేస్తాను చూడు ఎందుకు అంటే తన ఒక ఆశ ఉంది కానీ ఇలాంటి బంధకాలు ఎంతో మందికి ఉంటాయి కదా నేను కూడా బాగ్ కావాలా నేను ఎప్పుడు మరి బాక్ కావాలా మరి ఎప్పుడు వీళ్ళు బాగా అనేది బాధ వాళ్ళకు కలిగి ఉంటది చూడు అక్కడ యేసు అయ్యా నువ్వు ఎక్కడికి వచ్చా అనవసరం లేదు కానీ నేను నీ దగ్గరికి వచ్చానని ఏమంటున్నాడు అయ్యా నువ్వు ను సత్తపచ్చే కోరుతున్నావా నీకు ఇష్టంగా ఉన్నదా అని ఇక్కడ దేవుడు ఆయన అడిగినప్పుడు ఆ రోగిని అడిగినప్పుడు ఆ రోగి అయ్యా నీళ్ళ కదిరిపోబడ్డప్పుడు నేను ముందుగానే వెళ్తున్నాను కానీ అంతలోనే కోనేటి నుంచి నాకు ఎవ్వడును లేడు కనుక నేను వచ్చినంతలోను మరీ నాకంటే ముందుగా దిగు ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఏసు నీవు లేచి పరిపెత్తుకుని అడుగును చూడు ఎప్పుడైతే ఆయన మాట ఇస్తాడో ఆయన పరిపెత్తుకొని నడుస్తూ ఉంటారు చూడగిన బహుకాలం నుంచి ఇక్కడ ఇర్చనంలో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రు భాషలో బెచ్చమని అనబడిన ఒక కోనేటి కలదు వాటికి ఐదు మండపపులను కలదు ఆయా సమయములకు దేవదూతలకు కోనేటిలా దిగి నీళ్ళు కదిలించుటకు కలదు వాళ్ళు ఆ అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే కదిలిస్తారో ఆ దేవదూతను వచ్చి మరి అక్కడ ఆ రోగి బరి ఎవరైతే కొత్తగా నీళ్ళలకు దిగుతారో స్వస్థత పొందుతారు కాదా ఆయన ఎవరు మొదటిగా దిగుతారో వాళ్ళే స్వచ్ఛత పొందారని రాయబడ్డది చూడు దానికైనా ముందు ఎవరు పొందాలని ఎందరు అతురు పడుతూ ఉంటారనమాట యేసు అక్కడ దూతలు నీళ్లు కదిలించినప్పుడు ఆ మరి అప్పుడు ఎవరికైనా ముందుగా దిగుతే వాళ్ళకే స్వస్థత చూడు అంతమంది గుంపులు రోగులు ఒక్కరు వెళ్ళినప్పుడే స్వచ్ఛత అక్కడ కలుగుతుంది కానీ ఏసు ప్రభు మాటిచ్చినప్పుడు మరి అక్కడ రోగి ఆ నోటి మాట చేతనే ఆయన పరిపొచ్చుకొని నడిచినట్టు కూడా ఇక్కడ తెలియజేస్తా వాక్యం తెలివేస్తుంది చూడు ఇలాంటి బంధకాలు ఎంతో మంది ఈ లోకంలో మనకు తెలియస్తా చూడు అక్కడికి వెళితేనే మనకు స్వచ్ఛత ఇక్కడికి వెళితేనే మనకు స్వచ్ఛత కానీ ఏటు మన ఇంట్లో ఉండి ఈ రోజు మనకు కలగజేస్తా ఏంటంటే దేవుని వాక్ వల్ల మనకు స్వచ్ఛత కలుగుతున్నదని ఈ రోజుల్లో ఈ కాలంలో ఎవరు కూడా చెప్పడానికి అవకాశం లేదు కానీ దేవుడు అంటున్నాడు ఈ రోజు ఆ మాట ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో ఎప్పుడైతే ఆ మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో నీకు స్వచ్ఛత కలుగుతుంది ఆయన జీవం ఉన్నదని వాళ్ళు గ్రహింపకుండా కదా ఈ మనుషులు చాలా మంది లోకంలో గ్రహింపకున్నారు ఏసు వాక్యంలో జీవం ఉన్నదని స్వచ్ఛత ఉందన్నది తెలియదు కానీ ఇక్కడ ఈ సరస్సులో ఎవరైతే ముందుగా దిగుతారో ఆ దూతలు వచ్చి ఎప్పుడైతే నీళ్ళని కదిలింప చేస్తారో అప్పుడు మొదటగా ఎవరైతే దిగుతారో అప్పుడు వాళ్ళకు స్వచ్ఛతనే అక్కడ రాబడదు కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసము ప్రాణం పెట్టి రక్తం కార్చి మరి దేవుడు మరి తిరిగి లేచి మన కొరకు ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడు ఆ అధికారాన్ని మనకిచ్చిండి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అధికారం మీద మనకు కలగజేస్తా ఉండదు దేవుడు తనకున్న శక్తిని మనకు పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకై ఉన్నప్పుడు మనం ఎందుకో ఈ బాగు చేయలేకపోతున్నాం ఎందుకు మనము ఆ వాకు ఇవ్వాలని స్వప్తపరచబడలే కొత్త త చేయలేకపోతున్నాం కానీ దేవుడు ఇక్కడ మనకు తెలియజేసింది బీదలను కటాక్షించి వాడు ధన్యుడు అది పరలోకం ముందు తండ్రి మహిమపరచబడతాడు పరలోకం తండ్రి చూస్తాడు కాబట్టి ఈ ప్రతి ఒక్కటి కూడా వాక్యము దేవుడు యేసు మనకిచ్చిన ఈ అధికారాన్ని మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనము వాడుకోవాలా మరి ఎంతమంది ఈ పరశు దాత మరి ఇతరులకు ఎంతమందికి మరి లోకంలో తెలియదో ఈ సువార్తను అందరికీ తెలియజేయమని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు అందుకే బీదలను కటాక్షించి వాడు ధన్యుడు ఆపత కాలంలో వాడిని దేవుడు ఏం చేశాడంటే తప్పిస్తా అంటున్నాడు చూడు వాడికి వచ్చే ప్రత్యేక శోధన నుంచి ఈ భయంకరమైన దినాల మనం ఉండబోతున్నాం ఆ దినాలలో వాళ్ళంతా కాపాడబడాలా వాళ్ళంతా స్వత పొందాలా వాళ్ళంతా విడదల పోవాలంటే నువ్వు లేకుండా వాళ్ళు ఏమి చేయలేరు ఎందుకంటే ఇది చాలా మంది ఈ లోకంలో స్వచ్చత పొందలేకపోతున్నారు భయంకరమైన స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నారు వలకు ఏసు ప్రభు సత్యమైన దేవుడు ఆత్మ దేవుడు వలకు వాళ్ళకు తెలియదు ఎందుకంటే బోధించే లేరు కదా సత్యాన్ని ప్రకటించే లేరు కాబట్టి ఆపత్ కాలంలో యహోవాన్ని ఈ భయంకరమైన ఆపత భూమిడికి రాబోతుంది ఆ ఆపతి కాలంలో నువ్వు వాడికి సువార్త ప్రకటన చేసేవాడు వారి స్వత పొంది వాడు విడుదల పొంది ఏసు వాడు తప్పింపబడతా ఉంటాడు చూడు అందుకనే దేవుడు యహోవాన్ని కాపాడి బ్రతికిస్తా ఇంకా ఏమంటే భూమి మీద వాడు ధన్యుడు అవుతున్నాను కదా వాడు ఎట్లా ఉంటాడు ధన్యుడు అవును కాబట్టి ఆ ధన్యత వాళ్ళకి ఇయ్యాల చూడు ఆ ధన్యతను వాళ్ళకు స్వార్థను ప్రకటన చేయాలా దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క మాటలో కాబట్టి దేవుడు మాటకి మనము లోబడి జీవించాలా కానీ దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో బీదలను మనము స్వార్థ ప్రకటన చేయనికే లోకానికి మనం వచ్చిన కాబట్టి బలము జాగ్రత్త కలిగి స్వార్థ ప్రకటన చేయాలి దేవుడు అంటున్నాడు వానికి రోగము మీద యహోవాళ్ళని ఆదరించును చూడు వానికి రోగం కలగక మనకి ఏమైందంట యహో వాళ్ళని రోగం కలగా నీవే వాళ్ళని దేవుడే స్వస్థత కలగజేస్తాడు ఆ కృప మనకు దేవుడు కలగజేసిండు కాబట్టి మనము జాగ్రత్త కలిగి మరి వాళ్ళకి మనము అనేకమైన దేవుని తట్టలు మనము తిప్పాలా ఆ జీవంగల గల దేవుని మనము తీసుకొని రావాలా చూడు ఈరోజు మనము సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు మనము జాగ్రత్త కలిగి దేవుడి కొరకు మనము సువార్థ ప్రకటన చేయాలా ఇంకొక వాక్యం చూసుకుందాము విషయ కిషయ్య అరవై అధ్యాయము మొదటి వచనము ప్రభు ఒక యహో వచ్చినది పీదలకు సువార్థమానము ప్రకటించుటకు యహోవనను అభిషేకించను ఇక్కడ ఇషయ అదే విషయం చెప్తా ఉన్నాడు ప్రభు అగు యహో ఆత్మ నా మీదికి వచ్చిన్నది దీనులకు సువార్తను సువార్థమానము ప్రకటించుటకు యహోవనను అభిషేకించను చూడు దేవుడు ఈ రోజు మనం ఎందుకు అభిషేకించినడంట దేవుడు దీనులకు సువార్థమానము ప్రకటించుటకు ఈ రోజు మనము సువార్త ప్రకటిస్తున్నామా ఈ రోజు అభిషేకం పొందుకొని మనము సువార్తను ప్రకటన చేయాలా చూడు దేవుడు మనను అభిషేకించింది కాబట్టి మరి జీవితంలో దేవుడికి ఏ విధమైన సమర్పణ జీవితం కలిగి ఉన్నది కాబట్టి మరి ఆయన దేవుడు సువార్థ మరి దేవులకు సువార్థ ప్రకటించనికే మన సువార్థ చూడు అందుకే మనము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన తింటాడు మేము దేవుడు కొన్ని విషయాలలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలోచించిండు మరి వాళ్ళకు రోగ రోగమున్నా బాధన్నా కష్టం ఉన్నా మేము ఎటువంటి విషయాలలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు స్వచ్ఛత కలగజేస్తా ఉన్నాడు చూడు ఎందుకు అంటే మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళ స్వచ్ఛత పొందగలుగుతారు విడుదల పొందగలుగుతారు సైతం చేపించి విడుదల పొందగలుగుతారు ఎందుకంటే మన ప్రార్థన ఆ విధంగా కలిగి ఉండాల చూడు ఎప్పుడైతే సైతను చాలా మన రోగం తెచ్చిపెట్టినప్పుడు అది సామాన్యంగా పోకుండా ఉంటుంది ఎందుకంటే మన ప్రార్థన వల్ల వాళ్ళకు స్వచ్ఛత కలుగుతుంది వాళ్ళకు విడుదల కలుగుతుంది ఎందుకంటే భూమి అభిషేకం పొందుకున్నాం కాబట్టి చూడా ఎప్పుడైతే నువ్వు పొందుకొని వాళ్ళకు సువార్త చేస్తావో వాళ్ళకు స్వచ్ఛత కలుగుతుంది లూకాస్ వార్త ఏడో అధ్యాయము బ్లూకాస్ వార్త ఏడో అధ్యాయము ఇరవై రెండో వచనము అప్పుడైనా మీరు వెళ్ళి కన్నవాటిని కన్నవాటిని వినువాటిని యుహో యుహానికి తెలుపుడి బుడ్డి చూపు పొందుదురు పొదుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠ శుద్ధిలాగుచున్నారు షోటి వినుచున్నారు చనిపోయిన వాళ్ళు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు వారికి ఉత్తరం ఇచ్చని ఇక్కడ శిష్యులు మరి ఇక్కడ యేసుప్రభు దగ్గర మాట్లాడతా ఉన్నారు అందుకే ఇక్కడ మరి ఎవరైతే ప్రతి దాంట్లో ఆ దేవుడు అక్కడ అపవిత్ర ఆత్మ పట్టిన దగ్గర దేవుడు అక్కడ కార్యాలు చేస్తా ఉన్నాడు లుకాసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్ర ఆత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా గుడ్డివారికి గుడ్డి వారికి చూపు దయచేశను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటి వ్యూహంకు తెలుపుడి గుడ్డి చూపు పొందుచున్నారు కుంటివారు నడిచుచున్నారు రోగులను శుద్ధి కలుగుతున్నారు చోటి వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతర వారు ధన్యుడు చూడు మరి ప్రతి ఒక్క దాంట్లోనూ ఏ విధమైన దేవుడు మరి ఇక్కడ ప్రతి ఒక్క రోగిని బాగా స్వస్థపరుస్తా ఉన్నాడు గుడ్డి వారికి చూపు కలగజేస్తా ఉన్నాడు చూడు ఇక్కడ దేవుడు మరి ఆ గడియలను ప్రతి రోగి బాగా అవుతుంది బాధలు ఉన్న పట్టిన వాళ్ళు మరి గుడ్డి వాళ్ళు మరి కుంటి వాళ్ళు మరి ప్రతి చెవిటి వాళ్ళు ఇంకా ఇంతమంది అంటే ఇక్కడ లేపబడి చనిపోయి మరి చనిపోయిన వాళ్ళు కూడా లేపబడుతున్నారని చూడు ఈ ఈ బీర్దలకు స్వార్థ ప్రక్రియ ఎవరైతే నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు చూడు ఎవ్వరు కూడా ఆటంకం లేకుండా ఈ రోజు మన సందేహం అంతా దాని గురించి కదా ఈ రోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే రోగి బాగవుతాడు ఎటువంటి రోగి ఎందుకంటే చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారు యేసుప్రభు ద్వారా అంటే ఇక ఇప్పుడు ఈ రోజు కడవర వరుషంలో నువ్వు నేనున్నావు కాబట్టి దేవుడు ఈ రోజు మనని కూడా అదే అభిషేకంలో పెట్టిండు కాబట్టి ఆ అభిషేకంలో ఉన్నా కాబట్టి సందేహింపక ప్రతి ఒక్క దాంతో నువ్ ఏం చేయాలా నమ్ముతూ విశ్వాసంతో నువ్వు ప్రార్థించాలా అప్పుడే వాళ్ళకు విడుదల కలుగుతుంది సువార్త ప్రకటన చేయడం అంటే ఈజీగా కాదు ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ పొందుకొని అగ్నాభిషేకం పొందుతూనే ప్రతి దాంట్లో సంపూర్ణమైన జీవితం సమర్పించుకొని సువార్తకే ప్రకటన చేయాల అప్పుడే కానీ వాళ్ళకు విడుదల కలుగుతుంది చూడండి భయంకరమైన స్థితిలో ఉన్నారు ఈ లోకమంతా భయంకరంగా మరి దుష్టాత్వంతో పట్టిన ఈ లోకస్తులు కూడా సైతాన్తో పట్టిన వాళ్ళు ఉన్నారు ఏ లోకల్ల క్రైస్తవులు కూడా మరి పీడింపబడతా ఉంటారు సైతాన్ చేపించి వాళ్ళకు మరి సువార్త తెలియదు ఈ వాక్యం వాళ్ళకు తెలియదు కానీ ఇలాగా అభిషేకం పొందుకొని మరి సైతాన్ని ఎదిరించుకునే శక్తి వాళ్ళకు తెలియదు కానీ ఈ రోజు మనం చెప్తే వాళ్ళకు విడుదల కలుగుతుంది కదా చనిపోయిన వరకు తిరిగి లేస్తారంటే మరి అంతకు ఏ రోగం కూడా పనిచేయదు కదా చనిపోయిన వరకు తిరిగి లేస్తున్నారంటే అంతగా అభిషేకము దేవుడు చేసినప్పుడు ఆ అధికారము ఈ రోజు భూమి మీద దేవుడు మనకు పెట్టిండు ఆ అధికారం మీద ప్రతి ఒక్క దాని మీద మనకు అధికారం ఇచ్చిండు కదా దేవుడు మరి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుడు అక్కడ జీవాన్ని కలగజేస్తాడు చూడు ప్రతి ఒక్క ఎవరైతే అభ్యంతర పడతారో కదా పడకుండా ఉంటారో లేకుండా వాళ్ళు సంపూర్ణమైన జీవితం కలిగి ఉంటారు దేవుని పట్ల నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడగనని దేవుడు ఒకటే మాట ఉత్తరమిస్తాడు ఈ రోజు నమ్ముతున్నావా దేవుడు చేస్తాడు కార్యాలని సంపూర్ణమైన జీవితం చూడు బీదలకు సువార్థ ప్రకటన చేయమంటే వాళ్ళకున్న బందకాలు వాళ్ళకున్న చీకట్ శక్తులు మరి అంధకార శక్తులు బదన శక్తి ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి కదా అవన్నీ బంధకాలు తెంపుకొని రావాలా సువార్థ ప్రకటన చేయాలి అంటే నువ్వు దుబ్బు మీద ధన్యుడు ముందుగా నీ జీవితం బాగు మరి ఇతరులకు మనము చేయగలుగుతాం ఈ రోజు దేవుళ్ళో మనం పరిపూర్ణంగా ఎదుగుతున్నామా దేవుని అందు అనేది మనము పరీక్షించుకోవాలా దేవుని అందు మనం సంపూర్ణంగా ఉంటేనే ఇతరులు మనము రక్షించగలుగుతాం ఎందుకంటే రాహు దినాల్లో భయంకరమైన దినాల్లో మరి రోగాలు మరి దయ్యాలు పీడింపబడతా ఉన్నారు మరి ఎంతో మంది ఆత్మ నశిస్తనికి ఉన్నాయి మరి అవన్నీ విడుదల చేయాలంటే ఈ రోజు నీలో పవర్ఫుల్ శక్తి ఉంటేనే కానీ అవి ఎదిరించని శక్తి మరి సరిపోదు నీ పవర్ఫుల్ నిశక్తి నీలో ఉండాలా అలాంటి అభిషే అగ్నాభిషేకం ఉంటేనే నువ్వు జయించగలుగుతావు కదా ఏసు ప్రభువు ప్రతి ఒక్క బిడ్డకి అధికారం ఇచ్చిండు ఆ అధికారాన్ని మనం వాడుకోల భూమి మీద వాడుకోవాలంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రేమతోని స్వార్థికతోని ప్రేమతోని ప్రతి ఒక్క బిడ్డని దేశానికి తీసుకొని రావాలి అలాంటి ప్రేమ గుణం మనలో ఉంటే ఆ ఏసు ప్రభున్న స్వభావం మనలో ఉంటే మనము ఆ విధంగా చేయగలుగుతాం అనేకమైన విషయాలలో అభ్యంతర పడుతూ కదా సరుగుతూ గుణుతూ ఉంటే మనము ఇతరులకు స్వత కానీ సువార్తనే కానీ ప్రకటన ఏది కూడా మనము చెయ్యలేము మరి ఎంతో మందికి బాధలు నగను విడిపించని కూడా శక్తి ఇయ్యలేడు ఎందుకంటే అంతగా అధికారం పొందుకోవాలంటే నువ్వు దేవుళ్ళలో ఎంతో నలగబడాలా ఎంతో ప్రార్థన కలిగి ఉండాలా తన దేవుని విషయం అనేకమైన విషయాలు తెలుసుకోవాలా కదా దాని నుంచి ఏ విధంగా తప్పించాలా ప్రజలు విడుదల చేసుకొని దేవుస్థానికి తీసుకొని రావాలంటే మరి చాలా శక్తినికి అవసరం అంత పరిశుద్ధత మనలో కలిగి ఉండాలా అప్పుడు ఉన్నప్పుడే దేవుస్థానికి మనం తీసుకొని రాగలుగుతాం ప్రతి ఒక్క దాంట్లో ఈ భయంకరమైన స్థితిలో మరి ఈ ప్రతి ఒక్క రోగి కూడా విడుదల పొందాలా మరి కుటుంబంలో ఎంతో పీడింపబడుతున్న దుష్ట ఆత్మల చేత ఇప్పుడున్న మనిషి రేపు ఉండలేడు ఎందుకంటే వాడు తీసుకోపోయినకి రెడీగా ఉన్నాడు సైతాన్ సమూహము వాళ్ళ చేతి నుంచి మనము ముందుగాలని మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ సైతాన్ వెిపోతుంది అక్కడ కాలిపోతుంది ఎందుకంటే వాళ్ళు విడుదల చేసుకొని అంతగా మనము దేవుని పట్ల మనము కూర్చొని దేవుడు చెప్పిన దాని ప్రకారంగా మనం జీవించాలా ప్రతి ఒక్క దాంట్లో మనము ఆవిశ్వాసమైన ప్రార్థన కలిగి ఉంటే మన కుటుంబాన్ని జయించలేం కదా కుటుంబాన్ని జయించలేం ఇతరులు కూడా దేవస్థానికి తీసుకొని రాలేము ఆ అధికారాన్ని మనము కోలిపోతాం ప్రతి దాంట్లో మనం అధికారం పొందాలంటే ఎంతో తగ్గిమైన జీవితం మనకు కలిగి ఉండాల యేసు స్వభావమైన గుణం మనలో ఉంటేనే అప్పుడే మనం జయించగలుగుతాము మరైన వాక్యాన్ని ప్రకారంగా మనము నెరవేర్చగలుగుతాం కదా ఈ బీదులకు స్వార్థ ప్రకటన చేయడము చదువుకుంటూ వెళ్ళిపోతామే గాని దాని ప్రకారంగా వాళ్ళని తీసుకొని రావడం చాలా కష్టము కదా సునాయసమైన పని కాదు కదా ఈ సువార్త ప్రకటన చాలా కష్టం కదా ఎవరైతే ఏసు ప్రకారంగా జీవిస్తారు వాళ్ళకు సులువైనది ఎందుకంటే సైతాన్ అక్క పారిపోతాడు మనం వెళ్ళగానే ఎందుకంటే దేవుడు అంతకాల బంధకాల నుంచి దేవుడు వాళ్ళని అందరినీ విడుదల చేయనికి నీకు అంతగా అధికారం అంతగా అభిషేకం ఇచ్చాడు నువ్వు ప్రార్థన నీ ఆత్మతోతను ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో సైతాన సమూహం అంతా కూలిపోతుంది తైతన్ శక్తుని కాలిపోతే అక్కడ ఉండలేవు ప్రజల నుంచి విడిచి వెళ్ళిపోతా అవి వదిలి వెళ్ళిపోతా ఉంటాయి నిన్ను చూడగానే ఎందుకు అంటే అంతగా దేవుడు నిన్ను ఏం చేసినట్టే అభిషేకించింది కానీ అభిషేకము మనం కొనసాగించుకుంటలేం పదా మనము కొనసాగించుకుంటలేం అనేకమైన విషయాల బలహీనతలా పడిపోతా ఉన్నాం అనేకమైన మాటల చేత పడిపోతా ఉన్నాం ఈ లోకానుసారమైన క్రియల చేత మనం పడిపోయి మరి దేవునికి దూరం అయితే మనం ఇవన్నీ కార్యాలు చూడలేము చెయ్యలేము ఈ వాక్య ప్రకారంగా మనము చేయలేము ప్రజలను తీసుకొని మేము మనము రాలేము ఆ ధన్యతలకు మనం రాలేము ఎందుకంటే ఈ ధన్యతలకు రావాలా ఈ ధన్యతలకు తీసుకొని రావాలంటే ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకోవాలా కదా ప్రతి ఒక్క దాంట్లో మనము పరిశుద్ధపరచబడాలా దినం దినము మనము పరిశుద్ధంగా కావాలా మనం పాపంగా జీవించవద్దు పాపంగా దృష్టంగా తలంపులో ఉండకూడదు ప్రతి ఒక్క పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఇతరులను మనము తీసుకొని రాగలుగుతాం ఎవడైతే కాలము దినము రాబోతుంది ఆపతి కాలము నుంచి ప్రజలని విడుదల చేయాలా విడుదల చేయ ఆపతకాలం దేవుని తప్పిస్తా అంటున్నాడు పద స్వార్థ ప్రకటన చేసినవా మరి ఆ భయంకరమైన దినాల నుంచి మనము తీసుకొని అవకాశం దేవుడు ఇస్తాడు ఆ ఆపతకాలం నుంచి భయంకరమైన దినాల్లో మరి నీకు మరి ఆ అనుభవం లేకపోతే దేవుని రుచి తెలియకపోతే ఇతరులకు మనము తీసుకొని రాలేము కదా ఆ ఆపత మరి భయంకరమైన దినము ఆ ఆపత కాలం మందు యహోవాని కాకాడి అంటుండు యహోవాన్ని కాపాడి ఆ ఆత్మ దేవుని తనిధి కదా ఆ ఆత్మ దేవుని కాబట్టి ఆత్మ మరి ఎట్లా ఉందంట దుఃఖ ఆత్మతో పీడింపబడతా ఉంది అది బ్రతికింపబడాలి అంటే మనం వెళ్ళి సువార్థ ప్రకటన చేయాలా ఈ రోజు వాక్యం తెలిసినప్పుడు అది సువార్థ ప్రకటన చేస్తామో వాళ్ళకు బంధకాలు కట్లని విరగబడతాయి వాడు భూమి మీద వాడు బ్రతుకుతాడు మరి దేవుని అందు వాడు ఎట్లుంటే భూమి మీద వాడు ధన్యుడు అందుకే మనము సువార్త ప్రకటన చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలా మన జీవితము పరీక్షించుకోవాలా ప్రతి దాంట్లో కదా ప్రతి ఒక్క మనము పరీక్షించుకొని దాని మనము జీవించాలా లోబడాలా మరి దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు మరి ఆయన రాజ్యము భూమిదికి దిగబోతుంది కాబట్టి మరి చైతాన్ని విపరీతంగా మనుషుల్లో పనిచేస్తా ఉన్నాడు మరి ఈ చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డలు దాటే అనేకమైన రోగాలు అవి తెలివని గుర్తెరగని సమస్తంతో పీడింపబడతా లోకమంతా అవి ఎక్కడ చెప్పలేనంత పరిస్థితి మరి కుప్పలు కుప్పలుగా తయారైపోయినాయి లోకంలా కదా భయంకరమైన పరిస్థితి దాని నుంచి విడుదల పొందాలి అంటే మనలాంటి అభిషేకం పొందుకొని సత్యం తెలిసిన వాళ్ళు వాళ్ళ కొరకు మనం దివారాత్రి మనం ఎంచాలా ప్రార్థించాలా దేవుసన్నిధిలో కదా దేవసందిలో వర కోసం విజ్ఞాప చెయ్యాలా విజ్ఞాపన ప్రార్థన చేసే దేవుడు అంటున్నాడు నీ మొడలన్నీ నేను ఆలోకిస్తా ఎందుకంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన మన విజ్ఞాపన ప్రార్థన అందరి కొరకు మనం ప్రార్థన చేయాలా ఈరోజు బీదలకు సువార్థ ప్రకటన చేయాలంటే ఈజీగా కాదు కదా దాని ప్రకారంగా మనము జీవించి దేవతలకి తీసుకొని రావాలా అప్పుడే మనం బంధకాల కథలు మన ప్రార్థనలు కూడా ఆ విధంగా ఉండాలా ఇంకొక వాక్యం చూసుకుందాము శలిపి రత్న పత్రిక నాలుగో అధ్యాయము శిలిపి రత్న పత్రిక నాలుగో అధ్యాయము అపోస్రుల పౌలు పౌల్ భక్తుడు అపోస్రుల పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు శిలిపి రత్న పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో దేవుని గురించు చింతపడకుడి కాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలిగా ఉండును ఇక్కడ దేవుడు మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ అపూర్మైన భక్తుడు ఇక్కడ పరిశుద్ధమైన భక్తుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని గురించి చింతపడకండి మరి దేవుని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత ఎట్లా చేయాలంట ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపముని దేవునికి తెలియజేయండి ఇక్కడ విజ్ఞాపన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుల సమాధానము ఏసుక్రీస్తు వలన మీ తలంపులకు కావలుగా ఉండను దేవునికి సమర్పించుకోవాలా ఇలాంటి ప్రార్థన మనకు చాలా అవసరం దేవుని గురించి మనం చింత కదా దేవుడికి మనం అనేకమైన విషయాలు తెలియజేయాలంటే ఏ విధంగా తెలియజేయగలతాం కదా ప్రార్థన విజ్ఞాపన చేతనే కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపము దేవునికి చర్య చేయాల మన విజ్ఞాపన ప్రార్థన చేయకపోతే మన కృతజ్ఞత దేవునికి చెల్లించలేకపోతే మనం ఏది కూడా చేసినా అది వ్యర్థము దేవుడు ప్రతి ఒక్కదానికి మీకు ఏమైస్తా అంటున్నాడో మీ విన్నపము దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం ఏసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావరిగా ఉంటాయంట ఇక్కడ మరి పరిశుద్ధమైన అపోస్తుల పౌల్ భక్తుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే మన విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరము ఈ సమయంలో మనకు విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరము ఇతరులకు ప్రార్థన భారం కలిగి పూర్వకంగా దేవునికి విన్నపాలు తెలియజేయాలా కదా అప్పుడు మనకు సమస్తం మించిన జ్ఞానం చేత దేవుడు మరి దేవుడు ఏమంటున్నాడు మీ హృదయములకు మీ తలంతులకి కారుడిగా ఉంటా అంటున్నాడు అదే ఏసుక్రీస్తు ద్వారానే మనకు సమస్తము కలుగుతుంది సమాధానం ఆ సమాధానం దొరకాలి అంటే ఏసు ప్రభుత్ దగ్గరనే కాబట్టి మనము విజ్ఞాపన చేత మరి అందరికీ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞ స్థులు దేవునికి తెలియజేయాలా చూడు ఈ రోజు మనము బీదలకు సువార్త ప్రకటన చేయాలన్నప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది మనము జాగ్రత్తగా నేర్చుకోవాలా దేవుడు వాక్ మన దగ్గరకున్నారు కాబట్టి మనం ప్రార్థన మరి వాక్ తెలియచేయాలా ఇతరులకి బోధించాలా అప్పుడే వాళ్ళకు దేవుడు వాళ్ళకు స్వచ్ఛత కలగ చేస్తా ఉంటాడు వాళ్ళకు వాళ్ళకు విడుదల కలగ చూడు ఆ భూమి ధన్యత మనకి ఇచ్చింది ధన్యతను మనము కొనసాగించుకోవాలా చూడు ఇక్కడ ప్రతి ఒక్క విషయము దేవుడు మనకు మరి సైతాన్ని చేతి కూడా అప్పగించకుండా దేవుడు వాళ్ళని కాపాడుతా కూడా అప్పగి ఈ రోజైతే ఎవరికైతే మరి దేవుడి నుంచి తొలగిపోయినారో వాళ్ళకంత సైతాను అప్పగిస్తా అంటున్నాడు ఈ రోజు దేవుడు తట్లను కలిగి జాగ్రత్త కలిగి ఉంటే వాడు వాళ్ళ శత్రులు ఇంచ కూడా నువ్వు వాళ్ళని అంటున్నాడు దేవుడు వాన్ని అప్పగించాడు ఎందుకు అంటే దేవుని అందును భయము భక్తి కలిగించి మరి భూమి మీద అనంటే ఈ రోజు దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవునికి కోట్లాది వందనాలు తెలియజేయాల అభిషేకము మరి దేవుడు మనకిచ్చినప్పుడు మనము కొనసాగించుకోవాల ఆ అభిషేకము పేదలకు సువార్థం చేయనీకి బంధకార్ కథను జిరగొట్టానికి ఎంతో మంది చెరలో నాని విడిపించడానికి దేవుని రెండో రాకడా సువార్తన ప్రకటన చేయనీకి దేవుడు మనని ఈ రోజు మనని అభిషేకించాడు ఆ అభిషేకంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా దేవుని పట్ల కదా దేవుడు మనము ఈ అభిషేకాన్ని మనం ఏం చేస్తుంటా వ్యర్థం చేసుకుంటా ఉన్నాం మనకిష్టం వచ్చినట్టుగా మనం వాడుకుంటా ఉన్నాం అది కాదు దేవుడు చెప్పిండు మనకిచ్చిన ఈ అభిషేకాన్ని మనం ఏం చేయాలా కొనసాగించుకోవాలా ముందుకి కాదు దేవుడు ఇచ్చినడము మరి దేవుడు పరశుద్ధాప మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా దీన్ని కొనసాగించుకోవాలా మరి బీదలకు సువార్థ ప్రకటన చేయాలా మరి దేవుడు చెల్లన్న విడిపించాలా గుడ్డి వారికి చూపును కరగ చేయాలా ప్రకటించాలా నలిగిన వారికి విడిపించాలా దేవుడు రాకడకు సువార్తను మనము ప్రకటన చేయాలని రెండో రాకడ గురించి మనము తెలియజేయాలా దేవుడు అందుకే మనని భూమి మీద పంపిన్నాడు అందుకే బీదలకు సువార్థ ప్రకటన చేయనికే మరి ఎంతో మందికి ఈ ధన్యత తెలియదు కాదు ఈ రోజు మనకి ఇచ్చిన ధన్యతని మనం కొనసాగించుకోదని ప్రకారంగా మనము జీవించాలి చిన్న వాక్యము దేవుడు దీవించిన దాకా ఆ స్తోత్రం నైల పరిశుద్ధి జీవంగల దేవానికే వందనాలు ప్రభ ఇంతవరకు వాకి మీరు మాతో మాట్లాడిన విధానం పట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభ నీ జీవమైన వాక్కు చేత మమ్మల్తో విధానం పట్టి నీకు వందనాలు ప్రభ దేవ మీరు వయసు ప్రభ మమ్మల్ని భూమి మీద మరి బీదులకు స్వార్థ ప్రకటన చొల్లాన వాళ్ళని విడిపించనికేనైనా గుడ్డి వారిని యేసు ప్రభ మరి యేసు ప్రకటి గుడ్డివారకి వారికి చూపుని ప్రకటించనికేనాయనా తండ్రి నీకు వందనాలు తండ్రి వాళ్ళ జీవితంలో ఎంతగానో పాపమైన జీవితం కలిగి ఉన్నారని ఆయన ఈ సత్యాన్ని తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభ దేవ మాకు ఇచ్చిన నీకు వందనాలు నీ అభిషేకంలో మమ్మల్ని ఇంకా వాడుకోండి దేవా బలమైన పాత్ర వాటకు శక్తి మాకు దయచేది దేవ సువార్థ ప్రకటన చేయాలా మరి ఎంతో మంది మరి భయంకరమైన స్థితిలో ఉన్నారని ఆయన వాళ్ళందరూ మేము విడిపించాలా మరి ఏసు ప్రభ రోగాలతో పీడింపబడుతున్నారు దుష్టాత్మతో పీడింపబడుతున్నారు తండ్రి అందరినీ స్వచ్చత చేయనికి లోకానికి వచ్చిన ప్రభ మరి ఏసు ప్రభానికి వందనాలనైనా మరి చచ్చిపోయిన వానికి తిరిగి లేపే దేవుడు ప్రభ దేవ నుంచి పథకం నుంచి లేవని లేచిన దేవుడు ప్రభ అలాంటి జీవితం మాకుడిచ్చిన ప్రభ అందు వందనాలు ఆ ధన్యత మాకు కలుగ నీకే స్తోత్రంలో చెల్లిస్తాం కొత్త ఒక్క దాంట్లో మాకు నడిపించి విజయం ఇస్తున్నదైనా ఇంతవరకు మాకు తోడే అంటున్న దేవానికి వందనాలైనా మరి అందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చెయ్యాల ప్రభ మన ఎటువంటి ఏసు ప్రభ మళ్ళ ఎటువంటి స్వార్థమైనది లేకుండా సహాయం చేయది ప్రతి ఒక్క దాంట్లో ఏసు పరిశుద్ధంగా కలిగి మేము మరి యేసు ప్రభ దాంట్లో మేము ప్రార్థన్య చేత మరి కృతజ్ఞత పూర్వకంగా మీకు వినపమం తెలియజేయాలనైనా తల్లి రీకే స్తోత్రం నాయన మాకొంత తోడే నడిపించి విజయం మిశ్ర తల్లి రికే స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా భారం కలిగి తరులకు మేము స్వార్థ చేయాల దేవా దేవానికి అందరికీ ఇంకా మనకు కొంత టైం ఉంది కాబట్టి ఒక ప్రార్థన అంశం ఉంది రెండు ప్రార్థన అంశాలు ఉన్నాయి ఒక ముగ్గురు ప్రార్థన చేద్దాం ఒకటి ఏంటంటే అనిల్ పాస్టర్ అనిల్ ఆంధ్ర ప్రాంతంలో ఉంటాడు ఆయన చెయ్యి చెయ్యి కాలు రెండు ఇరిగిని ఆయన రేకుల పైకి ఎక్కిండు రేకులు ఇరిగి కింద పడిపోయింది ఆయన సర్జరీ సైతన్ని దేవుడు ముట్టి స్వస్థపరచాలా త్వరగానే రికవర్ కావాలా సేవలను దేవుడు నడిపించాలా అదొక ప్రార్థనాంశము రెండవది ఆ జాన్ బెదర్ వాళ్ళకు అవి ఫ్యామిలీ విషయంలో కొన్ని ఒక ప్రార్థనాంశం ఉంది వాళ్ళందరూ అన్నదమ్ములందరూ కలిసి బంధువులు మాట్లాడుకుంటున్నారు ఎవరికి రావాల్సిన అది న్యాయబద్ధంగా వాళ్ళకి అనుగ్రహించాలని ప్రతి విషయంలో ఆ విషయంలో మనం ప్రార్థన చేస్తాం తర్వాత ఎవరన్నా సాక్ష్యాలు పంచుకోవాలి సాక్షులు పంచుకోవచ్చు ప్రార్థనాంశం అయిపోయిన తర్వాత ఒక ముగ్గురు ప్రార్థన చేయండి కళ్యాణ్ యొక్క ప్రార్థన చేస్తారు తర్వాత మనోజ్ బైర్ ప్రార్థన చేస్తారు తర్వాత దేవి సిస్టర్ ప్రార్థన చేస్తారు అక్కడ చెప్పండి సిస్టర్ ప్రార్థనా రెండు ప్రార్థనాంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అనిల్ ప్రాస్టర్ ని దేవుడి ముట్టి స్వస్థ అది కాలు చేతికి సర్జరీస్ అవుతున్నాయి దేవుడు స్వస్థపరచాలా తిరిగానే సేవలు నడిపించాలా అదొక ప్రార్థంశము రెండవది వచ్చేసి గాంధీ వాళ్ళ ఒక ఫ్యామిలీ విషయంలో వాళ్ళు కొన్ని వాళ్ళ వాళ్ళకు సంబంధించిన విషయాల్లో పెద్దలందరూ కూర్చున్నారు మాట్లాడుతున్నారు దేవుడు న్యాయబద్ధంగా ఇద్దరికి సమానంగా దేవుడు అవి ఇవ్వాలని దేవుడు వాళ్ళు వాళ్ళ జీవితంలోని కార్యం చేయాలని ప్రార్థించారు స్తోత్రార్హుడవునైనా సార్వభౌముడబు సర్వశక్తి మంతుడవు శక్తిని ప్రభ విశ్వవ్యాప్తంగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలో నా తండ్రి అనుభవిస్తున్నారని ఆయన నీకు గొప్ప ప్రేమలో ప్రభ మేమందరం ఉన్నాం తండ్రి మమ్మల్ని మీగా రెక్కల చాటిన భద్రపరచుకున్న దేవుడు నీకు వందనాలు ప్రభ నా తండ్రి పాస్టర్ అనిల్ విషయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా బిడ్డని మీరు ముట్టండి నాయన నా తండ్రి ప్రభ మరి కాళ్ళు చేతులు ప్రభ మరి ఫ్రాక్చర్స్ అయి ప్రభా బిడ్డ బాధతో ఉన్నాడు తండ్రి ప్రభ మరి ఆర్థికంగా తండ్రి ప్రభ మీద బిడ్డకు సహాయం చేయండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభ నా తండ్రి యొక్క ఆపరేషన్స్ లో ప్రభ సక్సెస్ దయచేయండి నాయన ప్రతి ఎముక ప్రభ తన తన స్థానంలో ప్రభ ఏమిడిపోయి ప్రభ శరీరంలో తండ్రి సంపూర్ణ స్వస్థత కలుగున్నట్లు మీ యొక్క మాట చేత ప్రభన తండ్రి మీ శక్తిని పంపండి ఆ బిడ్డను సంపూర్ణ స్వస్థత దయచేయండి నడినతి నుంచి అడి వరకు ప్రభ ఆ బిడ్డ యొక్క శరీరంలో ప్రభ ఏ బలహీనతోన కొట్టివేయండి నాయన కృపల జ్ఞాపకం చేసుకోనండి ఆ బిడ్డ యొక్క కుటుంబం కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు మరి సేవలో ప్రభు అతని ఆటంకం కలిగించిన అంధకారం మంత్ర చీకటి శక్తులని ఏసక్తి గల కాల్చివేస్తున్నా దేవన తండ్రి బిడ్డ చుట్టూ అగ్ని కంచవేయండి ప్రభ దురాత్మ యొక్క కుతంత్రాల నుంచి ఆ మీరు బయటపడేసినందుకు మీకు వందనాలు ఆ బిడ్డను ప్రభ మీరు తప్పించినందుకు వందనాలు అపాయం నుంచి కాపాడినందుకు వందనాలు ప్రాణాపాయం నుంచి తప్పించినందుకు మీకు వందనాలు నా ఆ బిడ్డ యొక్క సంపూర్ణ స్వస్థత విషయంలో కార్యం జరిగించండి నాయన నీకు అద్భుతంలు ప్రభ కుటుంబం చూడాలా ఆ బిడ్డకు ప్రబం శరీరంలో ప్రతి బలహీనతను కొట్టివేయండి నా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభ మనోబలం తగ్గకుండా ప్రభ బిడ్డ సంపూర్ణ సేవలో ముందుకు సాగుటకు నీ యొక్క శక్తిని దయచేయండి ఆ బిడ్డకు పరిశుద్ధాత్మ రెండంతుల శక్తిని అనుగ్రహించండి అభిషేకించి సేవలో అతని మరి విరివిగా వాడుకోనండి తండ్రి ఆటంకం కలిగించిన ప్రభ సైతానికి సిగ్గు కలుగచేయండి ప్రభ నీ యొక్క గొప్ప కృపలో తండ్రి నీ యొక్క యొక్క బిడ్డ సేవను ప్రభ కొనసాగించండి సేవను దీవించండి అదేవిధంగా ప్రభ మరి జాన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న వారి కుటుంబ సమస్యల్లో ప్రభ మరి ఆర్థిక అతన్ని మరి ప్రతి విషయమైన ఆ కుటుంబ కూటమిలో ప్రభా మీటింగ్స్ లో నతండ్రి మరి ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కూడా తండ్రి సమాధానంతో నతండ్రి ప్రభ మరి మాట్లాడుకుంటకు వారి యొక్క సమస్యలను చర్చించుకొని ప్రభ సంపూర్ణంగా నతండ్రి అందరి అందరి యొక్క సమక్షంలో ప్రభాన తండ్రి గొడవలు లేకుండా ప్రభ సమాధానం కర్తమైన దేవుడవు అక్కడ మీరు ఉండి మీరు కార్యం జరిగించండి బిడ్డల పట్ల మీరు ప్రబన సమాధానం కలుగ కోపోద్రేకము జరగకుండా గొడవలు అల్లర్లు రాకుండా నా ప్రభ కుటుంబ సమస్యలని ప్రభ పరిష్కరించుకున్నటువంటి కావాల్సిన తెలివి జ్ఞానం దయచేయండి మీకు దూతుల కాపుదలతో యొక్క మీటింగ్లలో ప్రభ వారు చర్చిస్తున్న ఆ ప్రభ మీరు ఉండండి నాయన ప్రభన మీరే న్యాయవంతమైన దేవుడవు కాబట్టి నీకు గొప్ప కృపలో ఆ బిడ్డలను జ్ఞాప చేసుకోరండి సేవలో ముందుకు వెళ్తుండగా ప్రభ ఇలాంటి చిన్న చిన్న సమస్యలలో కూడా తండ్రి మీరు తోడయుండు దేవుడవు ప్రభ ప్రతి సమస్యకిన తండి తండ్రి దేవుడు నీకు గొప్ప కృపలో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కాలం అందు ప్రభ మాకిచ్చి సమయం కొరకు వదనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రతి కార్యంలో మీరు మాకు ఇచ్చినటువంటి విజయం కొరకే మీకు సూతులు చెల్లిస్తూ ఏసయ శక్తిగలిమంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నా మనోజ్ ప్రార్థ నిమిషం విన్నారా బ్రదర్ అనిల్ పాస్టర్ ని దేవుడి ముట్టి స్వస్థపరచాలా తర్వాత రెండోది సర్జరీస్ లో సర్జరీస్ లో తోడుగుండాలా మళ్ళా తిరిగి ఆయన సేవలో వాడబడాలి తర్వాత జాన్ బ్రెదర్ విషయం బ్రదర్ జాన్ బ్రెదర్ విషయంలో ఒక కుటుంబ సమస్యల్లో సమస్యలు వాళ్ళు కొన్ని విషయాలు ఉన్నాయి చర్చించుకోండి వాటిలో దేవుడు తోడుండాలా సమాధానం ఉండాలా న్యాయబద్ధంగా వాళ్ళు చర్చించుకొని ఎవరు తీసు దేవుడు కార్యం చేయాలన్నా ప్రార్థించండి రెండు అంశాలు చేయండి కూడా ఆలోచన జ్ఞాపకం చేసుకోండి మీరు నా దీవానికి శృతం సమృద్ధిగా జీవం పోయండి నా దివానికి శృతం బిడ్డ పాపం క్షమించండి తిరిగి రికవరీ తెచ్చండి ఆరోగ్యం స్వస్థత నా దివా ముక్కలో జీవాన్ని పోషించి డాక్టర్ జ్ఞానం తెచ్చని అనే చగ్ని కంచండి తిరిగి అనే సేవ చేయాలా నా దివా మీ ఆత్మతోని బలంతో నింపి ఆ శ్రమతో గెలిపించండి మినీ సాక్షిగా నిలబెట్టుకోండి అనేక జగన్ ఏదైనా స్వార్థ జగ అనేక ఆత్మరక్ష వచ్చిన శ్రమ మీరే ప్రభ దాన్ని విడిపించి మీరు వాగ్దం చేసిన స్వస్థపరిచే ఇహో అని నేను అన్నారు అవును తప్పు అవును ప్రభా పరమ వైద్యుడు కనుక సంవత్సరం ప్రభా ఇక్కడ దెబ్బనుంది ఆ గాయలు మాంచి స్వస్థపరిచి తిరిగి అన్న లేపు అని ప్రార్థం కుటుంబం జ్ఞాపకం చేసుకొని అందరు పాపాలు క్షమించండి చేస్తాం ఆ కలవరి కోసం అందరి కోసం మరణించి చేసిన ఆ రక్తం అద్దం ఉదంలో రావాలా సమాధానం మనసు తెచ్చి జ్ఞానం వాళ్ళ తరంపుతో మీ తరంపించి జాన్కి ఏం మీ సంచరించి విద్యుత్లు పెట్టి మీరు సన్నిధించి అక్కడ ప్రభావ విజయం దేమని కృష్ణ ఆమె థ్యాంక్ యూ బ్రేదర్ దేవీ ఇస్తారు ఉన్నారా పరిశుద్ధరా బ్రదర్ ప్రేజ్ రాడు ప్రేజ్ రాడు రెండు ప్రారంభాలు బ్రదర్మైన అత్యున్నతమైన ఇంతవరకు తండ్రి మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందల ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్థుతులు చెల్లిస్తుంది ఇదిగో నా తండ్రి సమయంలో ప్రభా తండ్రి బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటుండగా సహాయపడండి దయ చూపించండి నమ్మరా తండ్రి మీ దాసు నీళ్ళ నన్ను బట్టి ప్రార్థిస్తున్నాను మీద నుంచి కింద పడినైనా కళ్ళు చేతులు ఫ్రాక్చర్ తండ్రి సర్జరీ జరుగుతుంటుండగా అయినా మీ సహాయం అనుభవించండి మీరు అనుగ్రహించండి పెరిగిన ప్రతి ఎముక ఈ శ్రీ క్రీస్తు గాక తండ్రిని ఆయన ప్రతి గాయము ఏసు క్రీస్తు నామంలో ప్రభావం అనుకో గొప్ప కార్యం జరిగించండి ప్రతి శోధన దిగండి తప్పించండి అయినా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి తిరిగి సంపూర్ణంగా రిజిస్టోరేషన్ అనుగ్రహించండి తిరిగి నైనా నీ పరిచయ లోపలైనా బలంగా నాయన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను అండి సర్జరీస్ ఉంటున్నాయి డాక్టర్లకు నైనా మీ జ్ఞానం అనుగ్రహించండి మంచి ట్రీట్మెంట్ మీ సహాయం గాయించండి దగ్గర తండ్రి నా ప్రభావత కార్థికంగా నైనా కావాల్సిన కొత్త అవసరం తగ్గడా సంఘానికి నాయన తను లేని సమయం ఉన్న ప్రభు మీరే తోడుగా ఉన్న నడిపించమని ప్రార్థిస్తున్నాను మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే మీ దాసులు ప్రభు జనాలను బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన వారు బంధువులందరూ కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా సహాయం చేయండి చూపించి ప్రార్థిస్తున్నాను మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏ కూడా తండ్రి పక్షపాతంతో మాట్లాడుకుండా తండ్రి న్యాయంగా క్రమంగా మర్యాదగా మాట్లాడుకుంటే సాయం చేయండి మీ కృష్ణ కార్యాలన్నింటినీ క్రీస్తు నామలాపరుస్తున్నాం ప్రభావ మీ శాంతి సమాధానం అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను న్యాయంగా తండ్రి వారి ఎవరికి రావాల్సిన వార్త తీసుకోవడానికి నిద్రూప చూపించండి తండ్రి మీ ఆత్మకార్యం జరిగించండి ఉదాసీన ప్రభావ ఎటువంటి అన్యాయం జరగకుండా మీరు ఏదైనా గొప్ప కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నాం మరి ఆయన వారి కుటుంబంలో కూడా సమాధానం నెమ్మదించండి వారి కూడా ప్రభావ వారు మనస్పొంది రక్షించబడ్డాన్ని మీ సహాయం అనుగ్రహించండి అండి ఈ రెండు ప్రార్థనాంశాలు మరో చెట్లా అన్నాయమా అండి ఇక్కడిని జవాబిచ్చే దేవుడు నా ప్రభావ మీరు గొప్ప దేవుడు అని మీరు జవాబిస్తారని సంపూర్ ఆయన నమ్మకం అండి నన్నకే వ్యక్తి ప్రతి ఒక్కరిని మీరు దీని నుంచి ఆశీర్దించండి ప్రాధంలో ఆశీర్వదించండి సమాధానం నెమ్మది చేయండి ఒక్కొక్కరిని నేను బలంగా విషయంలో వాడుతామని ప్రారంభిస్తూ ఇంతవరకు నేను మీ సన్నితాన్ని గురించి అందుకే వేల వందనాలు కృతజ్ఞత శ్రుతులు స్తోత్రాన్ని చెల్లిస్తూ మీకే నా ప్రభా స్థుతి ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించి నామండి ఆమె ప్రెసిడెంట్ అన్నా ఆశీర్వాదం ఇవ్వండి అన్న ప్రెసిడెంట్ అన్నా అన్నా ప్రెసిడెంట్ అన్నా ఆశీర్వాదండి అన్న మనోజ్ ప్రెసిడెంట్ అన్న మన ప్రభు ఈవ్రభు కృప ఎల్లప్పుడూ సహాకారం అందరికీ మన అతని జాన్ కుటుంబంకు మనతని అపార్సు కుటుంబంకి జోన్ కిప మనకందరి తోడు కాక మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ బేదర్ ప్రెసిరాట్ అన్న ఫస్లా <inaudible> <preconce> <inaudible>